ఈ దినవంత మీ సాయం చేత నడిపించిన అయినా ఈ యొక్క శ్రాతికాల సమయంలో అయినా మీ సన్నిలో గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రించినారు తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతాసతులు అర్పించుకుంటున్నాను నేను సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును కాక హాలియ నా ప్రభా నా తండ్రి ప్రకటన గ్రంథం వాక్యాలు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ ఈ రోజు మాతో మాట్లాడినారు ప్రభావ ప్రతి వాక్యం మా హృదయంలో పదలు పచ్చుకోవాలా ప్రభా అయినా మేము ఏ రీతిగా జీవించాలా ఏ అనేకులకు ప్రాభ ఈ సత్యాన్ని మేము చూపించాలా ప్రాభ పైక శ్రమల కాలంలో మేము ఉంటుండేగా ప్రభావ గొప్ప జనం అంతా శ్రమలుగుండబోతుండే ప్రాభ వాళ్ళ కొంతమంది అయినా ప్రాభ ఆ సర్పూల గుంపుల నుంచి మేము బయట తీసుకొని రావాలా ప్రాభ మాకు ఆ జ్ఞానం అనుగరించి మన నా దేవ నా ప్రాభ ఇటు అన్నింటిని సంపూర్ణంగా అర్థం చేసుకొని మహద భద్రపరచుకొని అనవపూర్వకంగా ప్రభావ మనుషులకు ప్రేమతో ప్రకటించేలాగనా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రించిన అయినా ప్రతి దశలోనైనా మీరే మాకు సహాయకలి నడిపించండి మన ప్రాదిష్టమైనా ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రదించండి నెట్వర్క్ ప్రాబ్లం వేసిన వాళ్ళకి గర్తిస్తున్న ప్రాబ్లం ప్రతి ఆటంకాలు పొట్టివేసే ప్రాబ్లం మీరే మాకు సహాయకం నడిపించి ఈ ఆదంకట్లో మీరే ఆధిపతి నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రాధిష్టామం తండ్రి ఆమె ఆమె ఎంతమంది వినిపిలేదు అక్క మీది వాయిస్ పరిశుద్ధుడా తండ్రి గొప్ప రాజ్య గొప్ప ప్రవణం పాలను కొందలు తండ్రి స్థుతుల స్తోత్రం ప్రభు పొద్దున్న నుంచి ప్రభుత్వ కాపాడినందుకు నీ కొందల స్థుతుల స్తోత్రం ప్రభా దిన దిన ఆరం కోరుకుంటున్నాం తండ్రి ప్రభ తాను తండ్రి ప్రకటన గ్రంథం వింటున్నాగా ప్రభా నేను వేసే నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా అవి నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకునే మంచి అవకాశం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను సందులో ఉన్న సత్యం తెలుసుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు తెలియబడుతున్న తండ్రి ప్రభా ఎంతో మందికి వెళ్ళి ఇలాంటి ధన్యత లేదు తండ్రి ప్రభా ఈ ధన్యతను మాకిచ్చినందుకు మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం తండ్రి ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రం తండ్రి ప్రభా కేసయ్య మా ప్రేమ కనికార్యం చూపించినందుకు నీకు కొందాలు తండ్రి ప్రభా భయంకరమైన రోజుల నుంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు కొందనాలి తండ్రి ప్రభా మరి ముఖ్యంగా చెన్నై కోసం ప్రాధం చేస్తున్నాం తండ్రి ప్రభా భయంకర వర్షాలు పడుతున్నాయి తండ్రి ప్రభా నైనా అదేవిధంగా ప్రభా బయట ఎంత నైనా ఫ్రుడ్ క్రైసెస్ వచ్చేసి తండ్రి ప్రభా ఆఫ్ఘనిస్తాన్ లో కానీ నేను శ్రీలంకలో కానీ ప్రభా చాలా ఫ్రుడ్ క్రైసెస్ గా ఉన్న తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలాగే ప్రభా ఇండియా నుంచి బయటికి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వెళ్తుండగా ప్రభా మీరు సాయం తెచ్చండి పేద దేశాలకు హెల్ప్ చేయటకు మాకు సాయం తెచ్చేసినందుకు నీకు వందనాలు తండీ ప్రభా సేమ్ మేము వాళ్ళని ఆదుకొని పర్మిషన్ వచ్చినట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే రాబోయే దినులు చాలా కఠినంగా ఉంటాయి తండ్రి ప్రభా మీరు సహాయంతో ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము మీ వాక్యం విని నేర్చుకొని ముందుకు వెళ్ళి నేనేసా ప్రభా మాకు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థన మీ చే అప్పగిస్తూ ఎస్సుకరిస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ సిస్టర్ ప్రార్థి ప్రార్థించండి సిస్టర్ అన్న సాండ్ వినబడలేదు వినపడటం లేదు అన్నది అన్న అన్నా ్రదర్ చెప్పండి అక్క చంద్రశేఖర్ అన్న ఉన్నారు లైన్ లోనే అన్న స్వామి దేవాకృపల తండ్రి దేవా యేసు ప్రభాని లెక్కలేని వంధనాలు కృతజ్ఞతాస్తుతలు స్తూత హలలిజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి వందనలు ప్రభా వేలాది దూతలతో కూడిన మాహోన్నతమైన గొప్ప దేవానికి స్తూతం నటండి దేవా ఏచు ప్రభా మరి ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క ప్రజల కాపాడండి రక్షించండి ప్రభా దేవాచు ప్రభా రకరకాల వైరస్ చేత ప్రభా అనేకులు బాధపడుతున్నాక ప్రభావ వారి ముట్టి స్పష్టపరచండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి దేశంలో ప్రభా శాంతి సమాధం లేకుండా ప్రభ ఇష్టం వచ్చినట్లు అలా చేరడానికి వీలదు ప్రభా దేవ కనికరించండి దయ చూపించండి ప్రభా ప్రతి ఒక్క ప్రజల పట్ల ప్రభా కృప కనికరం చూపించి ప్రభా నీ సన్నిధికి నడిపించండి ప్రభా నీకేస్తం నీకెవనండి దేవా ఏజు ప్రభావ మరి అని చెప్పిన ప్రతి ఒక్క వాక్యం ప్రభా ఆ యొక్క ప్రకటనలో విన్న ప్రతి ఒక్క వాక్యలో మాకు మంచిగా ప్రభా అవి మృద్యంలో నాటపడాల ప్రభా దేవా సేవ అలాంటి విషయాలకు ప్రభావం మేము చెప్పాలా ప్రభ ఇతరులకు అది తెలియచేయాలంటే ప్రభా మరి అలాంటి జ్ఞానం మాకు దీని ప్రభా ఐశియానిక స్తౌతం నీక్య వందండి దేవాయచు ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క సర్పం గుంపులలో ఉన్నారు ప్రభా వరి నందరినీ కూడా ప్రభా నువ్వు గాలం వేసుకుని లాక్కారండి ప్రభా ఆ దేవా గోప కూడా మీరు రక్షించని ప్రభా నీ సన్నిధికి నడిపించని ప్రభా దేవాచు ప్రభా ఈ లోకం ప్రభా ప్రతి ఒక్క బిడ కూడా ప్రభా అక్కడ ప్రభా కొట్టకుంటూ తిరుగులాడుతున్నారు ప్రభా ఇక్కడ ఏదైతే వెళ్ళిపోతున్నారో ప్రభా దేవ లాంటి వారికి మీరు తెలియ చేయని ప్రభా దేవారికి దర్శించి మాట్లాడారు ప్రభా దేవాచు ప్రభా ఏమి తెలియని ఏమి తెలియని ఏమైకమైన ప్రజలు ప్రభా వరి మీరు రక్షించని ప్రభా కాపాడండి ప్రభావ దేవా ఏచి ప్రభావ అలాంటి గుంపులలో ఎవరైనా ఉంటే ప్రభా ఏచు కృషి నామ బయటికి లక్కరని ప్రభాక స్తో దేవ అప్పుడే మీరు రక్షించండి కాపాడండి ప్రభా మరి నీ ఒక రాకడికి ఎంత త్వరలో ఉంది కాబట్టి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడాలా ప్రభావం సిద్ధపడు మంచి వరకు దయచేని ప్రభావం ఇంకేస్తాం నీకు వందల్సింది ప్రతి ఆత్మని మీరు రక్షించండి ప్రభావ కాపాడండి ప్రభావ దేవాయ ప్రభావం నీతి వస్త్రాలు ప్రభావం ప్రతి ఒక్క బిడ్డకు దయచేని ప్రభావం ఇంకేస్తాం నీకే వందాల్సింది దేవాయచు ప్రభావం మీ యొక్క అస్తం మాకు తోడించి ఎలా వేళ కూడా ప్రభావం దయచేసి ప్రభా నీ నామానికి మైమతి తెచ్చుకోమని ఎయిత్ కృష్ణ నామంలో ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక పాట పాడను అంటే అన్న జాయిన్ అవుతారంట కరెంట్ వచ్చిందంట ఎవరైనా ఒక పాట పాడాలి బ్రదర్ అప్పన్న ఒక పాట పాడన్నారు బ్రదర్ ఇంకెవరైనా బాగండి కొంచెం బిజీ ఉన్నా సరే అన్న నేను నాకు కొంచెం ఇస్తాను ప్రైజ్లాడ్ కంటిన్యూ చేస్తాం మనకి ఇంతకు ముందు మనం ఏం చూసినామంటే యాగోబు పత్రికలో ఒక వాక్యాన్ని తీస్తా ఉన్నాం యాగోపు పత్రిక మొదటి అధ్యాయము పదకొండు వర్షాలలో సూర్యుడు ఉదయించగానే దాని వేడికి గడ్డి మొత్తం కాలిపోవును అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం కాబట్టి సూర్యుడు అన్నప్పుడు తేళ్లకి సాదృశ్యం గడ్డి అన్నప్పుడు గొప్ప జనానికి వారు వీళ్ళ మీద పడి దోచుకుంటారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే మొదటి నుంచి దేవుని విధానం ఒకటే తన బిడ్డల్ని శిక్షించడం కొరకు శత్రువులను ఏర్పరుస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలమే కానీ ప్రస్తుతపు కాలమే కానీ శత్రువుని తన తీర్పు కొరకు తన తీర్పుని అమలు పరచడం కొరకు శత్రువులను వాడుకున్నట్లు మనం చూస్తాం శత్రు రాజులను వాడుకున్నట్టు చూస్తాం శత్రు దేశాలను వాడుకున్నట్లు మనం చూస్తాం కాబట్టి సూర్యుడు అన్నప్పుడు తేళ్లకి సాదృశ్యం అన్న మనం అర్థం చేసుకోవాలా దాని తర్వాత వారి వారి ప్రభావం వలన గొప్ప జనము ఏ రీతిగా శ్రమాల పాలవుతారు అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటాం ఏది యాకబ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వర్షంలో ఇప్పుడు చంద్రునికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం చంద్రుడు గొప్ప జనానికి సాదృశ్యము దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంకి వెళ్ళాలా పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇది మనం అనేక సార్లు బహు దీర్ఘంగా ధ్యానించినాం ఈ వాక్యాన్ని ఈ ఒక్క వాక్యంతోనే మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది ఎక్కడైనా కానీ సంఘాలలో ఈ వాక్యం చెప్తే నోరు మూసుకుంటారు అందరూ ఇంకా వారి నోట్లో ఒక్క మాట ఉండదు కాబట్టి పదిహేడవ వచనంలో తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది కాబట్టి ఆల్రెడీ వచ్చింది అని మనకి దేవుడు చూపిస్తాడు ఆయన తీర్పు ఆరంభ కాలం వచ్చి ఉంది అది ఆల్రెడీ అయిపోయిందని చెప్తుడు తర్వాత అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదేలిన వారి గతి ఏమవును అంటే ఫస్ట్ క్రైస్తవులకే తీర్పు దాని తర్వాత ఈ లోకస్తులకు తీర్పు దాని తర్వాత చూడండి పద్దెనిమిదవ వర్షాలు ఏమో మరి మరియు నీతిమంతుడే రక్షింపలట దుర్లభం అయితే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు ఇవి మూడు గుంపులు ఇవి నీతిమంతుడు భక్తిహీనుడు పాపి కాబట్టి ఉల్టా ఇది ఉల్టా ఉన్నాయి వాక్యాలు ఇవి అంటే మూడవ మూడవది మొదట్లో ఉంది దాని తర్వాత మొదటి మూడవది మధ్యలో ఉంది రెండవ మూడవది చివరికుంది కొంచెం కష్టమే నేను చెప్తున్న పదాలు అర్థం కావడానికి ఇంగ్లీష్లో చెప్తా చూడండి థర్డ్ థర్డ్ అంటే గొప్ప జనము థర్డ్ థర్డ్ భాగము నీతిమంతులు చెప్పబడుతుంది వీళ్ళు స్వనీతి మీద ఆధారపడ్డ వాళ్ళు సత్యం సగం అబద్ధం అంటారు స్వనీతిని దాని భక్తిహీనుడు భక్తిహీనుడు అంటే దోచుకుండేవాడు అన్నట్టు వాడికి ఏ భయం ఉండదు కాబట్టి గొప్ప జనం దోచుకుంటేవాడు వీడు తేళ్లకు సాదృశ్యం లేక సూర్యునికి సాదృశ్యం తర్వాత పాపి పాపము సైతన్ వాళ్ళ సైతను మనుషులని పాపంలో నడిపించిండు కాబట్టి ఇది సర్పంలకు సాదృశ్యం వీళ్ళందరూ ఎక్కడ నిలుతారంటే నీతి మంచుడే బహు అసాధ్యం అంటుంది కష్టతరం కానీ వాళ్ళు భక్తిహీనుల పాపులు ఎక్కడ నిలుతారంటే అసలు వాళ్ళు నిలబడలేరు వాళ్ళు పడిపోయారు కాబట్టి పడిపోయిన వాళ్ళు ఎక్కడ నిలబడతారు పంతొమ్మిదవ వర్షంలో లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన విషయం ఉంది కాబట్టి దేవుని చిత్తం ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న సంపూర్ణంగా నాకు సమర్పించుకొని మనం అన్న విషయం అక్కడ జ్ఞాపకం కాబట్టి ఇక్కడ నీతిమంతుడు భక్తిహీనుడు పాపి ఈ మూడు గుంపులు అన్నట్టు తీర్పు దేవుని ఇంట్లో మొదట వీళ్ళందరికీ శిక్ష ఉంటుంది అన్న విషయం జ్ఞాపం చేస్తుండే ఎప్పుడు ఆ దినముల శ్రమ ముగిసినాక ఆ దినముల శ్రమ ముగిసిన చీకటి సూర్యుని కమ్మును కాబట్టి సూర్యుడు భక్తిహీనుల గుంపది దాని తర్వాత నక్షత్రాలు పాపుల గుంపది దాని చంద్రుడు నీతిమంతుల గుంపుకు సాదృశ్యం కాబట్టి వీళ్ళందరూ శ్రమల గుండా మరణించక తప్పదు ఆ భక్తిహీనులు మరియు పాపులు ఎట్టి పరిస్థితులు ఆయన సన్నిధిని నిలబడరు వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు అన్న విషయం మనకు తెలుసు మనం ఎందుసల దాన్ని ధ్యానించిన వాక్య కానీ వీళ్ళందరూ గొప్ప జనం హతసాక్షులై ఏ రీతిగా దేవుని సన్నిధికి వస్తారనేది మతైసు వార్త పదమూడవ అధ్యాయం మనం చూస్తాం మనొకసారి చూసినాం ఇంతకు ముందు మరొకసారి చూస్తాం ఇప్పుడు మత్తేశ వార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ అప్పుడు ఎప్పుడు ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే వీళ్ళందరూ చనిపోయినాక నీతిమంతుడు రక్షింపట దుర్లభం భక్తిహీనుడు పాప ఎక్కడ నిలుస్తారు వాళ్ళు ఎట్టి కాబట్టి నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిలుదురు చెవులు గలవాడు వినును గాక చూడండి మనకున్నాయి చెవులు లేవని కావు కానీ అసలైన చెవులు ఏం తెలుసా స్వస్థపరచబడిన చెవులు ఇప్పుడు మన చెవులు ఇంకా మాంద్యంగా ఉన్నాయి వినలేని స్థితిలో ఉన్నాయి ఆ పాపపూరితమైన శరీరంలో ఉన్నాయి కాబట్టి అవి ఈ వాక్యాలను వినలేవు కానీ చెవుల గలవాడు చెవులు గలగవాడు వినగుడు కాంటే అర్థం ఏంటంటే స్వస్థత నొందిన చెవులు అవి రవ్వ నా కళ్ళను స్వస్థపరచు పరలోకపు దర్శనం నేను చూడాలా నా చెవులను స్వస్థపరచు మీ యొక్క స్వరం నేను వినాలా నా నోటిని స్వస్థపరచు మీ యొక్క ఒక సత్యాన్ని మేము అని ప్రార్థన దేవుడు మనకు నేర్పించాడు గతంలో ఎందుకంటే నీ పాపపు శరీరం పాపపు కనులు స్వస్థపరచబడకపోతే నువ్వు చూడలేవు పల్లకర దర్శనాలను నీ చెవులు ఇంతకాలము పాపంని విని విని విని అది పాపంగా మారింది కాబట్టి అక్కడ నువ్వు క్షమాపణ పొందుకని నీ పాపపు జీవితాన్ని మార్చుకున్నాక ప్రవ్వ నా చెవులను కూడా నీ స్వరాన్ని నేను జాగ్రత్తగా వినాలా ప్రభా నీ ప్రార్థించినప్పుడు ఆయన నమ్మదగిన వాడు నేను స్వస్థపరుస్తాడు అదే రీతిగా ఈ నోట్ల నుంచి నా నోట్లో ఎటువంటి అబద్ధం ఉండడానికి వీల్లేదు ప్రభా నేను అబద్ధాన్ని ప్రకటించడానికి వీల్లేదు ప్రభా నేను ఖచ్చితంగా వాక్యం ప్రకటించినప్పుడు మనుషులు ఖచ్చితంగా రక్షణ పొందాలా వారు ఒప్పుకోవాల పాపాలు వాళ్ళు బాప్సం పొందుకోని అటువంటి నోటుగా నోరుగా నా నోటును తయారు చేయి అన్న ప్రార్థన మనకు లేకపోతే మనం వినలేము చూడలేము చెప్పలేము ఈ బలనతలు మనకున్నాయి కాబట్టి వారి ఈ నీతిమంతుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ గొప్ప జనం గురించి లక్ష నలభద్ నాలుగు వేల మందిని పరిశుద్ధులతో పోలుస్తుంది బైబిల్ కాబట్టి నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరీలుతారు ఎప్పుడు అంతవరకు లేరు కదా చీకటి సూర్యుని కమ్మింది శ్రమల ముగిసిన వెంటనే తరు తర్వాత అంత తీర్పు తర్వాత గొప్ప జనం అందరూ సూర్యుని వలే మెరుస్తున్నారు ఏ సూర్యుడైతే ఈ లోకంలో వారిని శ్రమల గుండా ఆ గుంపు అదే గుంపుకు ప్రతినిధి ఆ గుంపు ఆ గుంపులా ఆ గుంపుని జ్ఞాపకార్థం చేసుకుంటూ వారికి సాక్షార్థంగా నిలబట్టుకోవడానికి దేవుడు వారిని నీతి సూర్యునిలాగా సూర్యుని వలె తీదరలి బజేలాగా చేస్తున్నాడు ఏ ఏ గుంపు అయితే వీళ్ళని శ్రమల పాలు చంపిందో ఆ గుంపుకి సిగు కలుగులాగున విరిని సూర్యుని వల్లే తేజలేవ చేస్తుండే దేవుడు ఆ విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే గొప్ప జనం అందరూ అంటే ఏంది అంటే నిజంగా నువ్వు దేవుని వాక్యాలని సత్యాన్ని చూడగలుగుతున్నావు నీకు నిజంగా పరిశుధాత్మ అభిషేకం ఉంది నేను ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని అన్న నీకుంటే నువ్వు తప్పక దీన్ని ఎప్పుడో చూసేవాడివి ఎప్పుడో చూసేదానివి గొప్ప మన తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజలుగుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు ఎప్పుడు నువ్వు చేస్తానే నువ్వు చూపిస్తనే వాళ్ళకి ఈ వాక్యాలు లేకపోతే ఎట్లా వాళ్ళు ఆయన సన్నిధికి రాగలరు అది ఏ రీతికి ఉంటుందంటే ఒక్కసారి ఆయన సన్నిధిలోకి ఒకసారి చూడండి యశాగ్రంథము ముప్పై అధ్యాయం అది భవిష్యత్తులో జరగబోయే సంబంధించిన విషయం అది యశా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఐదు వచనాలలో ఆ విషయాన్ని మనం చూస్తాం గొప్ప జనం మన తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే వెలుగుతారు తేతెల్లితరనేది నలభై మూడో వచనం ముప్పై అధ్యాయము ముప్పై అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు గోపురములు పడు మహాహత్య దినంన ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదనూ వాగులను నదులను పారును తర్వాత ఏ గోపురంలో పడిపోతాయి ఆ మహాదినంన తర్వాత యహోవ తన జనుల గాయము కట్టి వారి దెబ్బలను దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండను సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండను ప్రభు సన్నిధిలోకి పోయినాక ఈ రీతిగా తయారవుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయను మీరందరూ గొప్ప జనం అందరూ ఆయన సన్నిధికి హతసాక్షులై తిరిగి వచ్చి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాల ప్రభావం మీ సన్నిధులు అడుగుపెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాల ప్రభావాన్ని వాళ్ళు బాధతో వేడుచుకుంటూ ఆ సన్నిధి ఆయన సన్నిధికి వస్తున్నారు కన్నీరు విడుస్తూ విత్తు వాడు సంతోష గానములతో పనులు మోసుకొని వచ్చును అన్న వాక్యం అప్పుడు నెరవేరుతుంది వారి జీవితాలలో ప్రభు వారి గాయంను కట్టి వారి దెబ్బలను బాగు చేయండి ఆ దినం మన వాళ్ళు ఏ రీతి ఉంటారు చూడాడు ఆ దినం ఎట్లుంటది చంద్రుని వెనాల సూర్యుని ప్రకాశం వల్లే ఉండను సూర్యుని ప్రకాశము ఏడు దినంలో వెలుగు ఒక్క దినం ప్రకాశించినట్లుండను కాబట్టి అది ఆయన సన్నిధిలో ఆ రీతి విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడే తన ప్రజలని స్థితపరుచుకొని సమకూర్చుకుంటాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఇప్పుడు నక్షత్రాలకు సంబంధించి చూపించేసి నేను వాక్యాన్ని ముగిస్తా నక్షత్రాలకు సంబంధించిన విషయం అర్థం చేసుకోవాలంటే మనకు తెలుసు ముందుగా ఆకాశ నక్షత్రాల వల్ల వెలిగే వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి ఫిలిపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఫిలిపు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం పదిహేను పదాలు సనుగులను సంశలను మాని సమస్త కార్యాలను చేయుడి అది మన సేవకు తర్వాత అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు జీవవాక్యంను చెప్పేవాడే లోకమందు జ్యోతుల వలె కనబడతారంట కాబట్టి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యంను చేత లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రవోజం కాలేదనియు మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందుకు కూడా సంతోషించను పౌలు తన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఫిలిపీలు రాసిన పత్రిక సంఘము మొట్టమొదటి సంఘం పౌలు కట్టిన సంఘాలలో కాబట్టి ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు నేను ఎంతగానో ప్రయాసపడ్డాను మీ గురించి అన్న విషయాన్ని తర్వాత అక్కడ ఏమంటుండంటే సువార్త జీవవాక్యమును ప్రకటించేవారు లోకం మందు కనబడతారంట అది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి నక్షత్రములు అంటే ఆ రీతి ఉంటుంది దాని తర్వాత మనం ఎక్కడ చూస్తామంటే ఎవరు చూపగలరు దానిల గ్రంథము పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి దానిల గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినం బుద్ధిమంతులైతే ఆకాశ జ్యోతులను పోలిన ప్రకాశించెదరు కవర్ చేయండి జ్యోతులు అంటుంది బైబుల్ తెలుగులో ఇంగ్లీష్లో స్టార్స్ అంటున్నాం అంతే నక్షత్రములు అంటాం కొన్నిసార్ కానీ ఇక్కడ జ్యోతులు అంటుంది బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదరు నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రంలో వారే నిరంతరం ప్రకాశిస్తారంట అది వాగ్దానం కాబట్టి నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అనేకులను దిపాలంట మనం మన ఇది లక్షల మందికి సంబంధించిన వాక్యం వీళ్ళు ఆకాశపు నక్షత్రంలో వీళ్ళు గొప్ప జనము భూమి మీద ఆ పడవేయబడ్డ నక్షత్రం లాగా ఉంటారు కొన్నిసార్లు వీళ్ళందరూ తిరిగి ప్రభు సన్నిధికి రావాలా ఆకాశ నక్షత్రాల వల్ల తయారు కావాలా మనం మటుకు ఆకాశ నక్షత్రం వల్ల ఉండాలంటే నువ్వు మటుకు నీతి మార్గమును అనుసరించి నడుచుకోవచ్చు అనేకులని త్రిప్పాలా ఎవరు అనేకులని త్రిప్పుదరో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించేదరు త్రిప్పడం అంటే వెలిగించడమే కదా ఒక్కొక్క స్థలం పోతే వెలిగిస్తూ ఉంటావు పోతూ ఉంటావు వెలిగిస్తూ ఉంటావు పోతూ ఉంటావు నీ కాలం ముగించేంత వరకు అనేకులను వెలిగిస్తూ ఉంటావు అనేకులను ఉంది ఉంటారంట కాబట్టి మనకి అదే పని అప్పగించబడింది మన దానికి సంబంధించింది అందుకే ఈ ఎప్పుడైతే నువ్వు నీతిని అనుసరించి దాని ప్రకారంగా జీవించి మరి ఎప్పుడైతే స్వనీతి మీద ఆరపడం స్టార్ట్ చేస్తావో నువ్వు మెల్లమెల్లగా ఆ మొదటి మూడు గుంపుల సహవాసంలోనికి వెళ్ళిపోతా ఉంటావు అక్కడ అది జరుగుతుంది నీ పరిస్థితి ఒక్కసారి ఆ గుంపులకు వెళ్ళిపోయినావంటే ఉపద్యా గ్రంథాలనే నీకు విషయం జ్ఞాపకం చేయబడుతుంది దాన్ని నీకు నేను ఎవ్వరికి బయటికి తీసుకొని మొదటి అధ్యాయం చేయండి ఉపద్య ఒకటే అధ్యాయం ఉంటుంది మూడు మీద ఆసనై ఉండి ఆశనవై ఉండి కొండ సంద్రలో నివసించేవాడు నన్ను క్రిందికి పడదొరయవాడు అని అనుకునేవాడ నీ హృదయకు గర్వము చేత నీవు మోసపోతీవి పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రంలో బాగా అర్థం చేసుకోండి నక్షత్రంలో నీవు దాని కఠినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతు కాబట్టి నక్షత్రంలో మధ్యలో ఉన్నా నేను నిన్ను పడేస్తా అంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు మొదట్లో అందరూ బాగానే ఉంటారు క్రమేణనే భక్తిహీనత పడిపోతా ఉంటారు లేకుంటే పాపపు జీవితం జీవిస్తూ ఉంటారు బయటికి పరిచితంగా కనిపిస్తారు కానీ లోపలంతా వేషధారణతో ఉంటారు అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఉపద్యాలో ఉపద్య యాక్చువల్గా ఏదోమకు సంబంధించిన ప్రవచనం అన్నట్టు ఒక ఒకటే గుంపు గురించి ఏదోమ గురించి కానీ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు నక్షత్రంలో మధ్యలో నువ్వు గూడు కట్టుకున్నావు అయినగానే అక్కడి నుంచి పాడేస్తూ కాబట్టి ఇది సర్పంలోకి సదృశ్యం నేను సర్వనతినికి ఉన్నతమైన స్థలంలో సమానంగా నా సింహాసనం వేసుకుంటా అన్నాడు సర్వనతిని పర్వతాన్ని ఎదుట నా సింహాసనం వేసుకుంటా అన్నాడు నక్షత్రంలో మధ్యలో వాడు పైకి పోవాలనుకుంటున్నాడు చూడండి దేవుని ప్రజల మధ్యలో వాడు నివాసం చేసుకోవాలనుకుంటున్నాడు అది నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ కాబట్టి తేళ్లకు సంబంధించిన బోధ ఇది ఎట్లా గుర్తించేవాలో బ్రదర్ ఇది తేళ్లు అంటే చూడండి నాలుగవ వచనంలోకి చూస్తాం పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రంలో నీవు దాన్ని కఠినను అచ్చట్ నుండి నేను నిన్ను క్రింద పడవేతును కాబట్టి ఇక్కడ పక్షి రాజు కదా ఇంగ్లీష్లో గద్దనే ఉంది తెలుగులో పక్షిరాజన్ ఇంగ్లీష్లో గద్ద అని అందుకే మన ప్రభు మత్తేశ్వర్ తినాలద్ద చెప్పిండు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభు అంటే ఆయన ఎప్పుడు చెప్పకుండా ఎక్కడ అనేది చెప్పిండు అది కూడా ఎక్కడ అంటే ఫీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవునన్నాడు కాబట్టి ఇప్పుడు మన జ్ఞాపకం చేయబడుతుంది ఇది సర్పంలకు ఇళ్ళకి సంబంధించిన విషయం అనేది గొప్ప జనం మీద పడబోతున్నారు విషయాన్ని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది వీరు ఎన్నిసార్లు మరణించరు ఎన్నిసార్లు ఫలభరి ఫలము లేని జీవితం జీవించగలిగారు ఈ సర్పంలకు సంబంధించిన బోధ వీళ్ళు బయటికి భక్తి ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు ఎంతమంది సేవకులు మంత్రగాలను ఆశ్రయించిన వాళ్ళు ఎందుకంటే వారి సేవలో అద్భుతాలు జరగాలనేసి మిరకులు జరగాల అట్లా అట్రాక్ట్ చేసుకోవాల మనుషులు అనేసి వాళ్ళ చేతులలో కట్టుకోవడం ఎన్నో జీవిస్తాం మన కాలంలో అంత భయంకరంగా దిగజారిపేరు నిజమైన భక్తి వాళ్ళకి ఏముండదు అదొక ఆచారబద్ధమైన జీవితం వాళ్ళది అది యాకోబు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మీకు చూపించేసి ఇంకా నేను త్వరగా వాక్యము పదకొండవ మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినం సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూపం సౌందర్యంను నశించును అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడి వాడిపోవును దాని తర్వాత శోధన సహించువాడు ధన్యుడు ఎన్నిసార్లు మనం ధ్యానించిన చెప్పండి వాక్యం ధన్యతలకు సంబంధించిన వాక్యం నేను మధ్యాహ్నం చూపించిన మత ఐదో దానిలో కూడా ఉన్నాయి మీరు చదువుకోండి కావాలంటే శోధనలు సహించాలా ఎందుకు తెలుసా చాలా మంది సేవకు ఎందుకు సమర్థించుకుంటారు తెలుసా వాళ్ళ ఉద్యగాల గురించి కుటుంబాల గురించి శోధనలు సహించలేరు అందుకే ధన్యత లేదు వాళ్ళకి ఏదో పోతూ ఉంటారు మెకానికల్గా జీవిస్తూ ఉంటారు ఉద్యోగాలు తీసుకుంటారు కుటుంబాలను పోషించుకుంటుంటారు కానీ వారికి నిజంగా ఆత్మల సంపాదన భారం ఉంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో వెళ్తారు కొన్నిసార్లు మనము ఉద్యోగాలు మాని కూడా పోతూ ఉంటాం ఫుల్ లీవ్స్ పెట్టుకోపోతుంటాం ఇంకా లీవ్స్ కూడా ఉండవు ఏదో రూపంగా మేనేజ్ చేసిపోతూ ఉంటాం అది రిస్క్ కదా డేంజరే కదా జాబులు పోతాయి కానీ జాబు పోయినా పర్లేదని నేను పరిగెత్తుతూ ఉంటాను ఎన్నిసార్లు రిస్క్ తీసుకుంటా చాలా రిస్క్ తీసుకుంటా ఎందుకంటే అది తగింది ఈ లోకంలో పడు శ్రమలు ఆ రూకంలో ఉండు మహిమతో పోల్చదగింది కాదంటాడు పౌలు కాబట్టి మన శోధనను సహించాలా నువ్వు ధన్యునికి కావాలంటే దేవుని సందలో శోధన సహించాలా తర్వాత అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దనం చేసిన జీవకిరీటము పొందును కాబట్టి ఇటువంటి వాడు ఎందుకు ధన్యుడు అంటే అతడు శోధనకు నిలిచిన ప్రభువు తను ప్రేమించిన వారిని వారికి వాగ్దనం చేసిన జీవకిరీటం నువ్వు పొందుకుంటాడంట కాబట్టి నువ్వు నీకు శోధనే రానప్పుడు నీకు శ్రమలే రానప్పుడు నీకు జీవకీరటం ఎట్లొస్తుంది చూడండి ఉద్యోగంలో పడే శ్రమలు వేరే దేవుని నిమిత్తమై నా నిమిత్తమై శ్రమ సహించడం వేరే అంటాడైనా యూధా పత్రిక వాక్యాన్ని క్లోజ్ చేస్తే రోజుకి యూధా ఒకటే అధ్యాయం ఉంటుంది కాబట్టి యూధాపత్రిక పదకొండవ వచనం అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గం నడిచేది బహుమానం పొందవలని బీలము నడిచిన తప్పు త్రోవలలో ఆతురంగా పరిగెత్తిరి కొరహు చేసినట్టు తిరస్కరము చేసి నశించిపోయి మనకు తెలుసు మోసకి వ్యతిరేకంగా వీళ్ళు చేసినట్టు దాని వీరు ఎట్లుంటారంట ఈ నక్షత్రాలకు సంబంధించిన విషయం ఇది వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయొచ్చు ఎంత సహవాసం ఒకటే సావాసం కాబట్టి తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నీర్జలమైన మేఘంలో గాను కాయలు రాలి ఫలం లేక రెండు మార్లు రెండు మార్లు చచ్చిన రెండు మార్లు చచ్చిన వారు వీళ్ళు అంటే ప్రకృతి ఆత్మలో చచ్చిపోయిన వారు శరంలో కూడా చచ్చిపోబోతున్నారు వీళ్ళందరూ శాశ్వతంగా నరకం పోయే అకాల అకాల అకాలపు పండ్ల అంజునపు రాలినట్లు నక్షత్రం రాలినట్లు వీళ్ళు రాలిపోతున్నారు ఫలం లేక రెండు మార్లు చచ్చి వేళ్ళతో పెగిలింపబడి అంటే వీరికి ఇంకా వేళ్ళే లేవు ప్రభులనే మనం నాటబడ్డాము వీళ్ళకి ఆ నాటుడు లేదన్నట్టు వేళ్లతో పెగిలింపబడిన చెట్లు కానీ అంటే ఇంకా ఎన్నటికీ వీళ్ళు మళ్ళా ఫలించారు ఎండిపోతారు శాశ్వతంగా అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కురహు అన్న పదం గురించి నేను చూస్తున్నాను ఇక్కడ యాక్చువల్ గా ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే ఇంగ్లీష్లో కోర్ అని ఉంది కే సిఓఆ ఆర్ఏ అని ఉంది యాక్చువల్గా అయితే కేఓఆర్ఏ సిహెచ్ అండి అలా కొరహు హెబ్రి మన జేమ్ సాంగ్ నంబర్స్లో సెవెన్ ఫ్రమ్ సెవెన్ అంటే ఏముందంటే మంచు అని ఐస్ అని ఉంది ఇంగ్లీష్లో ఐస్ అనగానే మనకి ప్రార్థమైపోతుంది వడగండ్లు వడగండ్లు అంటే మళ్ళీ దేనికి సంబంధించి కాబట్టి ఇవన్నీ మతపరమైన గుంపులు దేనికి సంబంధించినవి అన్నప్పుడు నక్షత్రములు సర్పములకు సాదృశ్యం చల్ల చల్లగా ఉండి కాటేశడి అవి కాబట్టి మంచుకి సాదృశ్యం వడగండ్లు కూడా చల్లగా కాటేశడియాయి అన్న చల్లగా వచ్చి తగిలేడియా అనండి తెలియకుండా చల్లగా వచ్చి తగులుతుంది అన్నట్టు అది భయంకరంగా దాని బాధ ఇవన్నీ మృగాలతో పోల్చబడ్డాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం చిహ్నాలన్నీ సర్పములు తేళ్లు ఇవన్నీ మృగాలే గోర్రెళ్ళు పక్షులు పావురాలు ఇవన్నీ తేళ్ల మన ఈ ప్ర మనుషులకే సాదృశ్యం అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ వీళ్ళందరినీ ఏ రీతిగా దేవుడు కొట్టివేయబడుతున్నాడు ఒక వాక్యం నేను చూపించేసి ఇంకా ముగిస్తాను వచ్చే వారం మనము ఐదవ బూరకు సంబంధించిన బోధలు మనం చూడబోతున్నాం యశ ఎహెచ్కేలు గ్రంథం ఒక్క వాక్యం ఒక్క రెండు వాక్యాలు చూపించి నేను ముగించేస్తే ఇంకా ఎహెచ్కేలు గ్రంథము ముప్పై అధ్యాయం హెచ్కేల్ గ్రంథము ముప్పై అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వర్షాలు ప్రవైన యహోశల విషయం గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కి చిక్కిన నిన్ను బయటికి లాగెదరు నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసేదను ఆకాశ పక్షులన్నయూ నీ మీద వాలనట్లు చేసి నీ వలన భూ జంతువులన్నిటినీ నీ మాంసమును పర్వతముల మీద వేసేదను లోయలోని అన్నిటినీ నీ కలేబరములతో నింపెదను మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలు నీతో నింపబడును నేను నిన్ను ఆర్పివేసి నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును నక్షత్రములను చీకటి కామజేసెదను సూర్యుని మబ్బు చేత కప్పెదను చంద్రుడు వెనకాయకపోవును పోవును బట్టి ఆకాశమందు ప్రకాశించి జ్యోతుల కన్ని కన్నిటికిని అంధకారం కమ్మజేసేదను ఇవి ప్రకృతి సహజంగా చెప్పబడ్డాయా లేక ఆత్మీయంగా చెప్పబడుతున్నాయా వాటికి అంధకారం ఎట్లుంటుంది ఇది మనుషులకు సదృశ్యం ఇవన్నీ నీ దేశము మీద గాఢంధకారం వ్యాపింపజేసేదను ఇదే ప్రభు యొక్క వాక్కు ప్రభు ముందుగానే వీటిని చెప్తుండే ఏ రీతిగా తను చేయబోతుండే తన శిక్షణ ఎట్లా అమలు పరచబోతుంది అనేది ఈ వాక్యాలే మనల్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాయి ముఖ్యంగా ఎనిమిదవ వచ్చిన నిన్ను బట్టి ఆకాశ మందు ప్రకాశించే జ్యోతులన్నిటినీ కమజేసేదను నీ దేశము మీద గాఢంధకరము వ్యాపింపజేసేదను ఇదే ప్రభుకు యహో వాక్ కాబట్టి ఇవన్నీ ప్రతి జీవి కొట్టివేయబడడం మనం అక్కడ చూస్తున్నాం పదవచం నా ఖడ్గముని నేను వారి మీద రూలించేదను నిన్ను బట్టి చాలా మంది జనులు కలవరపడు కలవరించుదురు వారి రాజులను నిన్ను బట్టి భీతులకుదురు నీవు కూలు దినమున వారందరూ ఎడ తెగక చేత వణకుదురు కాబట్టి అది మహాశ్రమల కాలము మహాభయంకరమైన దినాలన్న విషయాన్ని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు వీళ్ళందరినీ ఎందుకు ఆ పక్షులకి పూజంతులకు అప్పగిస్తుండ అన్న విషయము ఒక్క వాక్యం ఉంది అది చూపించేస్తే ఇంకా చాలు యక్షయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం అది చూస్తున్నాము చూడండి యషయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వర్షంలో అవి కొండలలోని క్రూర పక్షులకును మృగములకును విడవబడును కాబట్టి కోతకాలం ఐదవ వర్షాలు కోతకాలం కోత అంతా ఏం జరుగుతుంది కొండలలోని క్రూర అంటే తేళ్ళు భూమి మీద ఉన్న మృగములు అంటే సర్పములు వాటికి విడబడును వేసవి కాలమన క్రూర పక్షులను శీతకాలమున భూమి మీద మృగమును వాటిని తినవేయను తిను వేసవికాలము చలికి సంబంధించింది వేసవి కాలం సారీ వేసవికాలం అంటే ఎండాకాలము శీతకాలం అంటే వేసవి ఎండాకాలం సమ్మర్ అంటాం ఇంగ్లీష్లో ఎండాకాలము క్రూర పక్షులు శీతకాలము మృగములు భూమి కాబట్టి ఆ ఎండాకాలము వేడి శీతకాలము చలి ఇవన్నీ సహవాసాలు అన్నట్టు కాబట్టి దేవుడు ఈ వీళ్ళందరినీ ఈ రెండు గుంపులకి అప్పగిస్తున్నాడు వారి బారము భారము బహు భయంకరమైన భారం మారా అనుభవం చేదు అనుభవము వారి ప్రాణాలు పోనంతగా శ్రమ శ్రమను అనుభవిస్తారు వారి దేన్ని అమితంగా ప్రేమించు వారి కండ్ల ముందే అవన్నీ పోగొట్టుకుంటున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు దుర్లింపబడతారన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఏడవ వచనంలో ఆ ఏ రీతి ఉంది ఏడవ వచనం చూడండి ఆ కాలమున ఎత్తైన వారును నునుమైన చర్మం గలవారును దూరంలోన్న భీకరమైన వారును నదులు పారు దేశమును గలవారయ్యున్న దౌష్టికులకు ఆ జనులు సైన్యంలో అధిపతి యహ అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండి పరతమునకు తేబడుదురు brought unto the lord of force of people in the meantime and they all have the same people and that is how they are they are the same people and they are the same people they are the same people so to show them the same people and to show them and to show them so I am looking at the same people త్వరగా ఐదవ బూరకు వెళ్ళిపోతాం ఎందుకంటే ఐదవ బూర నుంచి శ్రమలు ఆరంభమవుతాయి అన్నట్టు నాలుగవ బూర వరకు శ్రమలు ఎట్లా ఉంటాయో విశదీకరించండు వార్నింగ్స్ లాగా ఇచ్చాండు హెచ్చరికలు లాగా చెప్పిండు ఇప్పుడు ఐదవ బూర నుంచి అది అమలు పరచబడడం ఎంత భయంకరంగా ఉంటాయి ఏ రీతిగా వాళ్ళు శ్రమలుగుండాపోతారు అన్న విషయాన్ని బహు భయంకరమైన శ్రమలు ఐదవ బూరలో అమలు పరచబడడం అనేది మనం చూస్తాము వచ్చే వారానికి ఐదు ఆరు రెండు చూపించేసి నేను వచ్చే వారానికే క్లోజ్ చేసేస్తాయి ఎనిమిదో అధ్యాయం దాంతో మనము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయానికి వెళ్ళిపోతాం ఒకసారి తొమ్మిది దాటమంటే ఇంకా మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాము అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనకి ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి ఇంకా ఎన్నో ప్రాంతాలు తిరగాల ఎటువంటి అవకాశం మనకు ఉండదు అందరికి ఆహ్వానం ఇస్తాం మనము ఎంతమంది దానికి స్పందిస్తారనేది మనకు తెలియదు ఎందుకంటే ఒకడు సర్వస్వం సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం లాభం వాక్యము ఎవరి గురించి చెప్పడింది ఇంకా గురించి చెప్పడింది మనం ఏదో రూపకంగా మేనేజ్ చేసుకొని ఉద్యోగాల స్థలాల్లో లీవ్స్ పెట్టుకొని వెళ్ళిపోతా ఎందుకంటే అంటే ఆసక్తి దేవుడు మనకు అనుగ్రహించింది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను ఈ కొత్తగా రూరల్ ఏరియాస్కి పోయి ఆ ట్రైబల్ బెల్డ్స్ లో పోయి చేసిన సేవ కాదు అంతకుముందు కూడా నేను లీవ్స్ పెట్టుకొని పోయినా పబ్లిక్ మీటింగ్స్ చేసినాము మాస్టర్స్ కాన్ఫరెన్సెస్ చేసినాము ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో పోయి చేసినాం మనం పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ ఎంతో ఖర్చు పెట్టినాం ఆ రోజుల్లోనే నా తెలుసే కాడికి పది సంవత్సరాల ఒక్కొక్క కాన్ఫరెన్స్ కి పన్నెండు నుంచి పదివే పదిహేను వేలు నేను ఒక్కనే పెట్టుకునేట్టు నా డబ్బులన్నీ నాతో పాటు వచ్చేటోళ్ళకి ఎవ్వరు పెట్టక పెట్టాలి డబ్బులు ఇంకటి వాళ్ళకి అటువంటి లేకుండే మరి అది బహు కష్టతరమైన సేవ ఈ రోజు సేవ ఒక ఎనిమిది మంది పోవాలంటే నలభై అవుతుంది ప్రతి ట్రాలి ట్రైబల్ బెల్ట్కి పోతే మాకు నలభై వేలు అవుతుంది మళ్ళీ ఎవరన్నా కానుకలు ఇస్తున్నారా ఎవ్వరు కానుకలు ఇవ్వరు ఎందుకంటే అటువంటి గుణం లేదు సేవ జీవితంలో లక్ష మంది తప్ప ఎవరు కూడా కానుకలు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎందుకు ఇవాళ కానుకలు కానుకలు ప్రభు ఇచ్చింది కాబట్టి ప్రభుకే ఇస్తున్నాం కాబట్టి ప్రభు మరి విశేషంగా ధారాళంగా ఆశీర్దించి అనుక్రహిస్తూ ఉంటాడు ఎంతగా దేవుని కొరకు దేవుని సేవా ఫొలంలో నువ్వు నాటుతావో అంతగా సమృద్ధిగా నీకు పంట వస్తుంది ఈ లోకంలో దాని తర్వాత పరలోకంలో కూడా ఆ సత్యం నేను ఎప్పుడో గ్రహించిన అందుకే సేవా జీవితంలో విత్తనాలు నాటుతూనే ఉంటాయి నేను ధనం కాదు టైం కాదు చాలా నేను టైం పెడతాను లేక ధనమనే పెడతాను మనం అట్లా కాదు మనం రెండు పెడతాం ఎందుకంటే ప్రీతికరమైన సేవ దేవునికి ఇష్టమైన సేవ చేయాలా ధనాన్ని నువ్వు ప్రేమిస్తూ సేవ చేస్తా అంటే అట్టు ఎట్లయితే కాదు కాబట్టి మనం వీటన్నిటిని గ్రహించి వీటి ప్రక వీటి ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలా వచ్చే వారం మనము ఆ ఐదవ దూత బూర ఊదుట అనేది ఏదైనా మనం చూడబోతున్నాము ఇప్పుడు ఆ ఆకాశం నుంచి రాలైన నక్షత్రం అది మాచి మనం చూసినాం ఇందాక పోయిన వారం అట్టుపోయిన వారం అనుకుంటారు పోయిన వరం లేదు కాబట్టి అటుపోయిన వరం చూసినాం అగాధం యొక్క తాళపు చెవులు అతనికి ఇవ్వబడ్డాయి అన్న విషయము ఇది బహు దీర్ఘంగా మనం రికార్డింగ్స్ చేసినాం గతంలో క్షుణ్ణంగా పరిశీలించుకోవడానికి కొరకు ఎవరికైనా అవకాశం ఉంటే అవి డౌన్లోడ్ చేసుకొని వినండి ఎందుకంటే నాకు తెలియదు ఈ రికార్డింగ్స్ ఆన్లైన్ ఉంటాయో కూడా లేవో నాకు తెలియదు ఎందుకంటే ఎక్కడైతే మనం ఈ రికార్డింగ్స్ పెడుతున్నామో ఆ సర్వీసు ఎంతకాలం ఉంటుందో కూడా మనకు తెలియదు అందుకే వీటన్నిటి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్స్లో కానీ మీ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్లో కానీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇంటర్నెట్స్లో ఎంతకాలం ఉంటే మనకు తెలియదు ఎందుకంటే కొన్ని సర్వీసులు మాయంగా అయ్యే కాలానికి వస్తున్నాం మనం తీసుకు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి సైట్లో ఆర్కైవ్స్లో ఆర్కైవ్స్ ఎంతకాలం ఉంటుందో నాకు కూడా తెలియదు ఒకవేళ అది సడన్లీ షట్డౌన్ చేసిననుకో వాళ్ళు మనకి డౌన్లోడ్స్ ఉండవు కాబట్టి వీటన్నిటినీ ఒకరోజు నువ్వు దీర్ఘంగా ధ్యానించాలి నీకు చాలా టైం ఉంటుంది పిల్లలు పెద్దగా అయిపోయినాక అప్పుడు ధ్యానించాలనుకుంటావు కానీ అప్పుడు నువ్వు వీటిని ఏమీ కూడా సాధించలేవు ఆలస్యం అయిపోతుంది నీ కాబట్టి ఈ వాక్యాలను నువ్వు ప్రకటించగలవా అదొక సవాల్ నేను మీకు అందరికీ వేస్తా ఉన్నాను ఈరోజు ఈ వాక్యాల నువ్వు ప్రకటన గ్రంథము ఏ రోజైతే చెప్పగలవు మనుషులకి అప్పుడే నీకు ధన్యుడివి అప్పుడే నువ్వు ఆశ్రంపబడ్డవాడవు ఆశరింపబడ్డదానవు అంతవరకు నీకు అటువంటి అవకాశమే లేదన్నట్టు ఎందుకంటే ఆ వాక్యమే చెప్తుంది ఈ గ్రంథంలో రాయబడ్డ వాటిని చదివినవాడు గ్రహించిన ధన్యుడని కాబట్టి అటువంటి ధన్యత మనకందరికి అనుగరించిన మన ప్రభు అతనికే కృతజ్ఞతలు అర్పించుకొని యొక్క ప్రార్థన ముగించుకుందాం పరశుద్ధ్రవగు దేవ ఇస్రాయలే తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఈ మధ్య ఈ సాయంత్రం కాలం నా ప్రభా ప్రకటన ఆరవ ఆ నాలుగవ బూరకి సంబంధించిన విషయాలు చూపించినారు ప్రభా సూర్యుడు చంద్ర నక్షత్రంలో మూడవ భాగం తెగవేయబడడం విషయం మీరు మాకు చూపించినారు ప్రభావ వీరు మీ సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయినారు ప్రభు అందుకు తెగవేయబడ్డారు అందుకే కింద పడదురేయబడ్డారు ప్రభావ కాబట్టి వీరందరి మీదకి శ్రమలు రాబోతుందని మీరు ముందుగానే హెచ్చరించినారు ఇవి గ్రహించిన మేము ఆ మూడు గుంపుల సహవాసంకి వెళ్ళి వచ్చినాం వాటితో మాకు ఏ పని లేదు పట్ల మీ యొక్క కనికరం కాబట్టి మీ కనికరాన్ని మేము పొందుకున్నాం కాబట్టి వారి కొరకు ప్రయాసపడాలా అవును అనేక విధాలుగా మేము వారి మేము శ్రమ అనుభవించాలా తప్పదు వారిని బయట తీసుకురావడానికి ఈ శత్రు గవిని స్వాధీనపరచుకోమని మీరు ముందుగానే మాకు హెచ్చరించినారు కాబట్టి ప్రభ గొప్ప జనాన్ని మేము స్వాధీన పరచుకోవాలా మీ దగ్గర తీసుకొని రావాలా అటువంటి భాగ్యం మా బ్రదర్ సిస్టర్ అనుగ్రహించమని మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితులకి కేవీపీఎం క్రూప ప్రదర్శిస్తారు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలందరికీ సదాకాలం తోడైనను గాక ఆ మెయిన్గా uh, ఉన్నా